గణపతి హవామహే కవి కవీనాపమశిరవస్తమ జ్యేష్ రాజమణస్పత ఆను దాగమీమణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్యంతం వందే టిరు పరంపరా ధ్యాయ శ్రీభగవానువాచయ మహాబాహో శృణు మే పరమం వచం ప్రీయమాణాయ వక్ష్యామిత సో ఆ విధంగా పదవ అధ్యాయం విభూతి యోగము ఆరంభమవుతుంది విభూతి అంటే మనకి తెలిసి ఉండాలి విభూతి అంటే వైభవము అని అర్థం మహిమ వైభవము మహిమ అంటే మళ్ళీ మీరు నోట్లోంచి లింగం తీయడము లేకపోతే చేతిలోంచి అలాగనుక్కుంటారేమో నా భయం అలాంటిదేమీ కాదు లేకపోతే చేతిలోంచి ఇంకేదో తీయడమో అలాంటిదేమీ కాదు మహిమ అదంతా కూడా సంద సందర్భం లేని సమాచారం విభూతి అదంతా ఇలా అలా చెప్పుకుంటారు విభూతి అంటే అదే అది విభూతి ఏమీ కాదు అదంతా అదేదో లౌకికమైన విషయం అలాగే మహిమంటే ఏదో అక్కడ గణేష్ మహారాజు పాల్తాగాడు ఇక్కడ లింగం నుంచి నీళ్లు వచ్చే ఇలాగే కాదండి ఎందుకంటే విభూతి యోగాలు చదవబోతున్నాం కనుక మీరు ఇలాంటివన్నీ పెట్టుకుని ఇవేమో మహిమలు అనుకుంటే అది చాలా అసందర్భంగా ఉంటుంది సుమాండి ప్రారంభమే ఆదిలోనే నాకు ఈ ప్రసంగం వచ్చింది ఇవేమీ కావు మహిమలు అంటే మహిమ అంటే చెప్పమంటారా మీ ఉదాహరణకు ఒక మహిమ అంటే చెప్తున్నా మీ గుండెకాయ ఒక జీవిత కాలంలో ఎనభై కోట్ల యాభై లక్షల సార్లు కొట్టుకుంటుంది అది మహిమ బాగుంది మహిమ అది మహిమ తర్వాత ఇంకో మహిమ చెప్తా మీరు నిన్న మొన్న అటు మొన్న అలాగ ఈ గత గడచిన నెల రోజుల్లో ఏం భోజనం చేశారు ఏమి కూరలు తిన్నారు అవన్నీ కూడా మర్చిపోయారు కదా ఆ మరిపే మహిమ లేకపోతే అవన్నీ గుర్తుంటే పిచ్చి ఆసుపత్రికి వెళ్ళిపోవాలి ఎప్పటికప్పుడుకి అలా మరిచిపోతూ ఉండడం చూసారు అది అది గొప్ప మహిమ మొత్తం స్మృతి జ్ఞానం ఉపోహంఛ అన్నాడు శ్రీకృష్ణుడు అది మహిమ తర్వాత నేను ఓ శ్లోకం గుర్తు చేసుకోవాలి ఈ శ్లోకాన్ని చెప్పాలి అనుకోగానే నాకు గుర్తు వచ్చేసింది ఆ శ్లోకం ఇప్పుడు ఆయన ప్రార్థనలుగానే టైం లేదు ఆఖర శ్లోకం ఆఖర శ్లోకం తక్కువని గుర్తు వచ్చింది ఎం బ్రహ్మ అని ఎక్కడి నుంచి వచ్చింది గుర్తుది అది మహిమ కాబట్టి మహిమలంటే అలాగ ఉంటాయి సూర్యుడు గురించి ఎప్పుడైనా మీరు అధ్యయనం చేస్తే సూర్యుడు ఒక గొప్ప మహిమ మీరు అధ్యయనం చేస్తే తెలుస్తుంది సూర్యుడు గురించి చంద్రుడి గురించి ఏ పొద్దునా మీరు తెలుసుకోగలిగితే చంద్రుడు ఒక గొప్ప మహిమ సో ఆ విధంగా పరమేశ్వరుని యొక్క వైభవము మీకు జగత్తులో సర్వత్రా ఉన్నది ఇక్కడ రెండు అంశాలు మీరు గమనించాలి పరమేశ్వరుడు సర్వ వ్యాపకుడై ఉన్నాడు ప్రతి ధూళి కణమునందు కూడా పరమేశ్వరుడు నిండి ఉన్నాడు ప్రతి నీటి బిందువునందు పరమేశ్వరుడు నిండి ఉన్నాడు కానీ ఈ నీటి బిందువుని చూపించి ఇదిగో ఇదిగో నీటి బిందువు ఇక్కడ వేశా ఇక్కడున్న నీటి బిందువు దీనిలో పరమేశ్వరుడు నిండి ఉన్నాడు అని నేను చెప్తే మీకు అది ఓహో కాబోసాయన అలాగే చెప్తాడు అనుకుంటాం అది మీకు బుద్ధికి రాదు కానీ సముద్రాన్ని చూపించి ఈ సముద్రం అంటే పరమేశ్వరుని యొక్క విభూతి అని నేను చెప్పాను అనుకోండి వెంటనే ఎస్ అనిపిస్తుంది చూసారా కాబట్టి నీటి బిందువులో కూడా దేవుడు ఉన్నాడు రాంటే వీడికి బుద్ధికి రాదండి ఓహో అలాగే అంటాడు సముద్రం అంటే నీరేగా నీటి బిందువులో ఏముంది నీరుంది సముద్రంలో ఏముంది నీరుంది తత్వం ఒక్కటే కానీ సముద్రాన్ని చూపించి మహిమ విభూతి వైభవము అంటే ఎస్ అంట అని దండం పెడతాడు సో నీటి బిందువులో ఈశ్వరుణ్ణి చూడగలిగేవానికి సముద్రాన్ని చూపించి ఇదిగో రాదేముండని చెప్పి సర్వత్రా ఈశ్వరుడు దర్శనమిస్తాడు కానీ నీటి బిందువులో కూడా ఈశ్వరుణ్ణి దర్శించడం చేతగాని వానికి సర్వవ్యాపకమైన పరమాత్మను దర్శించడం చేతగాని వానికి ఆరంభంలో సముద్రాన్ని చూపించి ఇదిగో పరమేశ్వరుని యొక్క వైభవము మహిమ విభూతి అని చెప్తే వాడి మనస్సులో ఆ ఈశ్వర భావన నిర్మాణమవుతుంది ద ప్రెజెన్స్ ఆఫ్ ఈశ్వర ఈశ్వరుని యొక్క ఉనికి అస్తిత్వము అనుభవానికి వస్తుంది సముద్రాన్ని చూపించి చెప్తే కాబట్టి నీటి బిందువు విభూతి అనబడదు సముద్రము విభూతి అనబడుతుంది సో ఆ విభూతి వల్ల మనకేమిటి ఉపకారం అంటే విభూతి ద్వారా మీరు ఈశ్వరునితో ఒక సంబంధాన్ని పెట్టుకోగలుగుతారు సముద్ర తీరానికి వెళ్ళగానే ఆహా సముద్రము ఈశ్వరుని యొక్క విభూతి ఆయన అన్నాడు సరసామస్ని సాగర అన్న విభూతి యోగంలోనే సరస్సులన్నింటిలో నేను సముద్రమును అని అన్నాడు సో సముద్రము పరమేశ్వరుని యొక్క వైభవము విభూతి అని వెంటనే మనస్సుకి వస్తుంది కొద్దిసేపయినా మనస్సు ఆ ఈశ్వర భావనతో నిండిపోతుంది అది విభూతి యొక్క ప్రత్యేకత కాబట్టి విభూతి మనకే ఒక అవకాశాన్ని ఇస్తుంది ఈశ్వరునితో లింక్ ఏర్పడే అవకాశం మనకి విభూతి ద్వారా వస్తుంది ఇప్పుడు సూర్యుడు ఉదయిస్తున్నాడు అనుకోండి వీడు రోజంతా లౌకిక వ్యవహారాల్లో తలమునకల అయ్యేవాడే అయినప్పటికీ ఉదయిస్తున్న సూర్యుని చూడగానే ఒక్క క్షణం సేపు మనస్సు ఈశ్వర భావనతో భక్తితో నిండిపోతుంది ఆ ఉదయించే సూర్యునిలో ఒక వైభవము అనుభవానికి వస్తుంది కాబట్టి ఉదయించే సూర్యుడు ఒక విభూతి ఉదయించే సూర్యుడు అనక్కర్లా సూర్యుడే ఒక విభూతి కానీ మీరు ఎప్పుడు పడితే అప్పుడు సూర్యుడి కేసు చూడకూడదు అందుకోసం నేను ఉదయించే సూర్యుడు అన్న జ్యంతమస్తం ఎంతం ఆదిత్యం అభిధ్యాయం ఉదయించుతున్న అస్తమిస్తున్న సూర్యుడి చూసి ధ్యానం చేయాలి కానీ సూర్యుని వైపు నిలబడి మధ్యాహ్నం సూర్యుడి అది కంటికి మంచిది కాదు అందుకోసం కనుక అది విభూతి అలాగే నీరుందనుకోండి మంచు ఐస్ గడ్డ ఉందనుకోండి ఐసు గడ్డను నీటి యొక్క విభూతి అని మీరు భావన చేయవచ్చు నీరు చూస్తే ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకోండి గ్లాసులో నీళ్లు చూపిస్తే పిల్లవాడికి దాని మీద ఇంట్రెస్ట్ ఉండదు కానీ ఐసు గడ్డ చూపిస్తే తక్కువని పట్టుకుంటుంది దానికి ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది పిల్లవాడికి సరిగ్గా అదే అది విభూతి కాబట్టి మనుషుగడ్డ నీటి యొక్క విభూతి సముద్రము పరమేశ్వరుని యొక్క విభూతి వైభవము అది అది విభూతి అంటే ఆ విభూతులు మనకి కొన్నింటిని చెప్తారు అవన్నీ మనం గుర్తుపెట్టుకుంటే మనకేమవుతుందంటే ఆ పర్టికులర్ ఆ వస్తువు మన కంటబడుతోనే తనంత తానుగా మనస్సు ఈశ్వరునితోటి సంబంధాన్ని ఏర్పరచుకుంటుంది అంటే మనస్సులో ఈశ్వర భావన నిర్మాణమవుతుంది క్రమం క్రమంగా మీకు మనస్సులో సంసార భావనలు బాగా తగ్గి ఈశ్వర భావన బాగా పెరుగుతుంది తద్వారా దాని పేరే యోగము యోగము అంటే ఈశ్వరునితో సంబంధమును ఏర్పరచుకుందట కనుక ఈ విభూతులు ఉన్నాయో ఇవి చక్కగా మనకు ఈశ్వరునితో సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి చాలా గొప్పగా ఉపయోగిస్తాయి కనుక ఈ విభూతులే యోగము లింక్ వితీశ్వర విభూతి శంకరులు అవతారిక సప్తమేధ్యాగవతం విభూతయ ప్రకాశితా నవమే చ తత్వం వేరు విభూతి వేరు ఇప్పుడు నీరు అందనుకోండి నీరు నీటి యొక్క తత్వం ఏమిటి విభూతి ఏమిటి దృష్టాంతం తీసుకుంటే నీటి యొక్క తత్వము హెచ్ టూ రెండు హైడ్రోజన్ మాలిక్యూల్స్ ఒక ఆక్సిజన్ మాలిక్యూల్కి కగులుకొని ఉంటాయి అది నీటి యొక్క తత్వము నీటి యొక్క విభూతి ఏమిటి అంటే ఐస్ నీటి యొక్క విభూతి అర్థమైందండి సో అదేవిధంగా పరమేశ్వరుని యొక్క తత్వమేమిటి అంటే సచ్చిదానంద స్వరూప అది పరమేశ్వరుని యొక్క తత్వం అంటే ఆత్మ ఆత్మ సచ్చిదానందం కదా కాబట్టి పరమేశ్వరుని యొక్క తత్వమేమిటి అనే ప్రశ్నకి సమాధానం సచ్చిదానందే తత్వం దీనిని ఏడో అధ్యాయంలో విస్తారంగా చెప్పడం అయినది పరమేశ్వరుని యొక్క తత్వాన్ని గురించి అయితే కొన్ని విభూతులను కూడా చెప్తున్నారు ఏడో అధ్యాయంలో ఏడో అధ్యాయంలో విభూతులు కొన్ని చెప్పబడ్డాయి నాకు గుర్తుండి రసోహమప్సుకే ఇత్యాది శ్లోకాలు అంటే నీటియందు దను తీర్చే గుణం ఉంటుంది రసము ఉంటుంది అది ఇప్పుడు నీటిని చూసి మీరు మహిమను అనుకోరు నీటికి మహిమ ఉంటుంది ఎక్కడ పడితే అక్కడ ఉండదు అదే మీకు బాగా దప్పికగా ఉన్నప్పుడు నీటి మీరు కొంతసేపు మీకు ఇవ్వకుండగా మిమ్మల్ని ఆ దాహంతో కొంతసేపట్టు పెట్టేసి అప్పుడు నీటిని ఇచ్చినట్లయితే మీరు అబ్బా ఈ నీటి ఎందు ఎంత మహిమగలదు అని మీరు అనుకుంటారు ఒక ఆయన దగ్గర పది లక్షల రూపాయలు ఉన్నాయి వీళ్ళు ఏం చేశారంటే ఆయన్ని పట్టుకున్నారు ఆ పెట్టె ఆ పెట్టె తాళం చెవి కాంబినేషన్ లాక్ ఆయనకే తెలుసు అది ఆయనే ఓపెన్ చేయాలి ఆయన్ని ఏమంటే ఆయన ఆయన ఎందుకు ఓపెన్ చేస్తాడు వీళ్ళు ఏం చేశారంటే ఆయన బంధించారు బంధించి ఆయనకి అన్ని మర్యాదలు ఆ సెల్ కుర్చీ వేశారు ఫ్యాన్ పెట్టారు అన్ని మర్యాదలు చేశారు మంచినీళ్ళు లేవు ఆహారము లేదు ఆయన పిలిచి ఆ పిలిచి ఏ మంచినీళ్ళు తెచ్చిపెట్టుకొని అడిగాడు నీకు కావాల్సిన మంచినీళ్ళు నేను తెచ్చిపెడతాను ఏమీ అభ్యంతరం లేదు అదిగో కుండ కొండ నిండా నీళ్లు ఉన్నాయి కానీ మంచినీరు ఒక కప్పు మంచినీళ్ళ ఖరీదు పదివేల రూపాయలు అవుతుందని చెప్పాడు అంటే ఆయన ఏమన్నా అంటే కోపవా కప్పు మంచినీళ్ళు పదివేల ఏం బుద్ధిందా లేదా కోప అనేసి సరే మే ఇష్టం ఆయన వెళ్ళి ఆయన మనసు మీద ఆయన కూర్చున్నాడు కొంతసేపు నిద్రపోయాడు మళ్ళీ లేచాడు మళ్ళీ పిలిచాడు ఎలాంటి వేళ కులంగా ఉందా కప్పు మంచినీళ్ళు పదివేలు ఏమిటి పది రూపాయలు ఇస్తానంటే ఇక్కడ బేరాలే ఉండవండి కప్పు మంచినీళ్ళు పదివేలు ఎనీవే టు మేక్ ఏ లాంగ్ స్టోరీ షార్ట్ ఓ ఫోటో అయిన తర్వాత ఆయన కాంబినేషన్ లాక్ ఓపెన్ చేసి పదివేల రూపాయల కట్ట ఒకటి తీసివాడికిచ్చి కప్పు మంచినీళ్ళు తీసుకున్నాడు అప్పుడు ఆ నీళ్లు తాగాడు ఇప్పుడు ఆయన అనుకున్నాడు ఈ నీళ్లలో ఇంత మహిళ ఇంత విభూతి ఉందని నాకు ఎప్పుడు తెలియనే లేదే అనుకున్నాడు ఆ రకంగా వీళ్ళు ఏం చేశారంటే ఆయన తెల్లారి నిద్రపోయాడు ఆ కప్పు నీళ్లు తాగేసి నిద్రపోయాడు తెల్లార లేచాడు నక నకలాడిపోతున్నాడు ఆకలితోటి వీళ్ళు బయట కూర్చుని ఇడ్లీలు తింటున్నాడు అక్కడ ఇంకా చాలా ఇడ్లీలు అక్కడ వాళ్ళెల్లో ఉన్నాయి ఈనన్నా నాకు కూడా రెండు ఇడ్లీలు పెట్టండి రాని అడిగాడు అంటే వాళ్ళు యాభై రూపాయలు అవుతుంది చెప్పారు ఆయన ఆఖరికి మధ్యాహ్నం టైంకి రెండు ఇడ్లీలు కిక్కుని తిన్నాడు యాభై వేలు ఇచ్చి ఈ రకంగా మూడు రోజులు అయ్యేప్పటికీ ఆయన దగ్గర ఉన్న పది లక్షలు పుచ్చేస్తున్నారు పుచ్చేసుకుని ఇంటి జీటిలో వదిలిపెట్టారు సో ఆ రకంగా మంచినీళ్లు మనకి సమృద్ధిగా లభిస్తూ ఉన్నప్పుడు అవి తాగేస్తూ మనం అనుకుంటాం మంచినీళ్లలో రసం ఏమున్నా గొప్పతనం ఏముంది కోకా గొప్పతనం ఉందని మనం అనుకుంటాం నిజానికి కోకాకులాలో గొప్పతనం ఏం లేదు మంచినీళ్ళలో ఉన్న గొప్పతనమే కోకాకులావాడు దాన్ని వాడు క్యాష్ చేసుకుంటున్నాడు ఆ మంచినీళ్ళలో రసం ఉన్నది కనుక దానికి కొంత ఎస్సెన్స్ వేస్తాడు కలర్ ఉండడానికి కొంత కార్బన్ డైఆక్సైడ్ డిజాల్వ్ చేస్తాడు బుస బుసలాడ్డానికి కొంత పంచదారు పారేస్తాడు దాంతో కియగా ఉండడానికి అది అబ్బా ఎంత బాగుందో కోల అనుకుంటాం కోకాకులా వాడు రా మెటీరియల్ నీళ్లు నీళ్లలో ఉండే రసమే బిజినెస్ చేసుకుంటుంది కంపెనీ వాళ్ళు కాబట్టి ఆ నీళ్లలో రసం ఏదైతే గలదో రసము అంటే దత్తికను తీర్చే శక్తి అది ఏదైతే గలదో అది ఈశ్వరుని యొక్క విభూతి అని ఏడవ అధ్యాయంలో చెప్పారు లోకంలో జనులు ఈ మహిమలు అనే పేరుతోటి జరిగేటువంటి తమాషాకు అలవాటు పడిపోయి భగవద్గీతలో చెప్పే ఇటువంటి సూక్ష్మమైన అంశాలను గ్రహించలేని ఒక మందబుద్ధులు అయిపోయినారు సామాన్య జనులు కాబట్టి మనం కూడా అదే కేటగిరీలో ఉండకూడదు ఈ తమాషాలను చూసి మహిమలు అనుకోకూడదు ఇలా ఉంటాయి మహిమలు మీకు దాహం వేసిందండి కోటీశ్వరుడైనా దాహం వేస్తే మంచినీళ్ళు తాగితే ఆనందం కలుగుతుంది దీనికోసం డబ్బక్కర్లేదు ఏమక్కర్లేదు దాహం వేసినప్పుడు నీరు తాగితే ఆనందం కలుగుతుంది అది అది ఈశ్వరుని యొక్క విభూతది ఆ విధంగా మహిమా విభూతి అనే దాని యొక్క పరిభాషను సరిగ్గా అర్థం చేసుకోవాలి కాబట్టి ఆ విధంగా ఏడో అధ్యాయంలో అటువంటి విభూతులను భగవానుడు కొన్ని చెప్పి ఉన్నాడు అంతేకాకుండా తొమ్మిదో అధ్యాయంలో కూడా చెప్పాడు విభూతులను సో ఆదిత్య నామహం విష్ణు అని అధ్యాయంలో రాబోతోంది తొమ్మిదో అధ్యాయంలో కొన్ని విభూతులు చెప్పాడు నాకు సమయానికి గుర్తులేడు సో తత్వాన్ని చెప్పాడు పరమేశ్వరుని యొక్క తత్వాన్ని చెప్పాడు తొమ్మిదో అధ్యాయంలో విభూతులు కూడా చెప్పబడినవి దీన్ని సంగతి అంత అంటే గడచిన అధ్యాయాలతో ఇప్పుడు గడుస్తున్న అధ్యాయానికి ఉండే సంబంధం ఉన్నాడు అత ఇం ఏషు ఏషు భావో భగవాన్ భావా ఇప్పుడు ఆయా భావములను చెప్పాల్సి ఉంది భావములు అంటే వస్తువులు ఆయా వస్తువుల గురించి చెప్పాలి ఏ వస్తువులు వేటి వేటి ఉండైతే మీరు పరమేశ్వరుణ్ణి భావన చేయాల్సి ఉంటుందో వేటిని చూడగానే మీరు ఒక్కసారి మిగతా విషయాలన్నీ ప్రక్కన అలా నిలబడి దాన్ని ఆ వస్తువును చూడగానే ఓహో దీని పరమేశ్వరుని యొక్క విభూతిగలదు పరమేశ్వరుడు అంతటా ఉన్నాడు కానీ పరమేశ్వరుని యొక్క ప్రజెన్స్ మనకి బలంగా అనుభవానికి వస్తుంది గాలి అంతటా ఉండదు కానీ ఫ్యాన్ తిరిగినప్పుడు ఆ గాలి బాగా అనుభవానికి వస్తుంది కదండి గాలి అంతటా ఉంటుంది కానీ అనుభవానికి రాదు ఫ్యాన్ తిరిగితే అనుభవానికి కాబట్టి ఫ్యాన్ మనం ఏమనొచ్చు గాలి యొక్క విభూతి అని అనొచ్చు అదేవిధంగా పరమేశ్వరుడు సర్వవ్యాపుడైన కొన్ని పదార్థముల దగ్గరకు వచ్చేప్పటికీ ఓహో ఇది దిస్ ఈస్ సంథింగ్ ఇది పరమేశ్వరుని యొక్క వైభవం ఇది అని మీరు భావన చేసుకోవటానికి అవకాశం ఉన్నది అటువంటి పదార్థముల గురించి చెప్పవలసి ఉన్నది వాటిని చెప్పుటకై ఈ అధ్యాయం ఆరంభమవుతోంది అంతేకాకుండా తత్వంచం దుర్విజ్ఞేయత్వాద సరే విభూతులకు చెప్పాలి ఇంకా కొన్ని విభూతులను చెప్పాల్సి ఉంటుంది అంతేకాకుండా భగవాను తత్వాన్ని కూడా చెప్పాలి అదే మరి సప్తమాధ్యాయంలో చెప్పారు తొమ్మిదో అధ్యాయంలో మళ్ళీ చెప్పారన్నారే చెప్పినా కూడా ఉత్తమపిస్త చెప్పింది అయినా మళ్ళీ చెప్పాలి ఎందుకో తెలుస్తున్నా దుర్విజ్ఞేయము కనుక తెలియట పరమేశ్వరుని యొక్క స్వరూపాన్ని తెలియట చాలా కఠినమైన విషయం ఈశ్వరుని యొక్క తత్వాన్ని తెలియటం అంత సరళమే కాదు ఈశ్వరుని యొక్క తత్వం మీకు తెలిస్తే ఈశ్వరుడు మీలో మీకు అనుభవానికి వస్తాడు మీ హృదయంలో మీకు ఈశ్వరుడు అనుభవానికి వస్తాడు తత్వం తెలిస్తే మరి తత్వ ఈశ్వరుని కోసం అంతటా వెతికేస్తూ ఉంటారు ఎందుకు ఇలా వెతికేస్తున్నారండి హృదయంలో ఈశ్వరుని పెట్టుకుని అంతటా వెతికేస్తున్నారు ఏమిటి అంటే తెలియక ఈశ్వరుని తత్వం తెలియకనే అంతటా వెతుకుతూ ఉంటాను తెలిస్తే ఇంక వెతకడం ఉండదు తెలిస్తే వెతకడం మానేస్తారు కబీర్ దాస్ అన్నాడు మొకోహా బుంధేరే బందే మైతో చేరే పాస్మే చాలాసార్లు అన్నా నీ మాట అదే ఒరి ఒరి వెరివాడ నన్ను ఎక్కడెక్కడో వెతుకుతావే నువ్వు నేను నీకు చాలా దగ్గరగా ఉన్నాను అని సో కనుక తెలియకపోవడం చేత ఈశ్వరుని యొక్క తత్వం ఏమిటో తెలియకపోవడం చేత మనిషి ఈశ్వరుడి కోసం తెగ వితికేస్తూ ఉంటాడు కొండలు ఎక్కుతాడు కోనలు ఎక్కుతాడు అడవులు దాటుతాడు నదులు దాటుతాడు సముద్రాలు దాటుతాడు ఎందుకోసం ఈశ్వరుడి కోసం సో ఏవో చేస్తూ ఉంటాడు ఎందుకంటే ఈశ్వరుని యొక్క తత్వం తెలియక మళ్ళీ భగవద్గీత చదివే ఉంటూనే ఉంటారు బుర్ర రూపు వేదాంత క్లాసులో బుర్ర రూపుతూనే ఉంటారు దేనిగదే మళ్ళీ ఈశ్వరుని యొక్క వెతకడం కూడా ఇప్పుడు ఉంటున్నావు పక్కన భగవద్గీతను ఈ మూలం జామూలం లేక ఈశ్వరుని వెదుగులాటలో బయలుదేరేస్తారు కారిక్య రైలెక్కి బయలుదేరేస్తారు ఎక్కడికి వెళ్తున్నావురా ఈశ్వరుని వెతకడానికి మరి భగవద్గీత చదివానున్నావు ఏం చదివేవురా అంటే దేని దారి దాన్ని దే ఎప్పటికప్పుడు పొరగడుపు విన్నారా అలాంటి మాట ఎట్లైనా అలాంటి సామెత అని అంటే ఎప్పటికప్పుడు కొత్త సో అంటే ఆ పరమేశ్వరుని యొక్క తత్వాన్ని అనుభవానికి తెచ్చుకోవడంలో అంతటి క్లేషము గలదు అంతటి కాఠిన్యము గలదు కావుననే చెప్పినదే అయినా మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం పొడుతూ ఉంటుంది కనుక చెప్పాల్సిన అవసరం ఉన్నది భగవానుడు చెప్పడానికి ఉపక్రమిస్తున్నాడు విభూతిని కూడా చెప్తాడు తత్వంతో కూడా తత్వాన్ని చెప్తాడు విభూతిని చెప్తాడు నీకు చెప్పాను ఇప్పుడు మీకు పిల్లలకి అక్షరాలు నేర్పేప్పుడు ఎలా నేర్పుతారంటే పెద్ద పెద్ద అక్షరాలు రాయించి నేర్పుతారు పలక మీద పలక ఉండి ఇంత పడుకుంటు ఇంత ఉంటుంది రెండే అక్షరాలు ఆ ఇంత అక్షరాలు ఉండి తాటికాయలంత అక్షరాలు రాసి నేర్పుతారు కానీ పుస్తకంలో తాటికాయలంత అక్షరాలేముండవు పుస్తకంలో చిన్న చిన్న అక్షరాలే ఉంటాయి పిల్లవాడు బాగా వచ్చేసిన తర్వాత ఇంకా అంతంత అక్షరాలు రాయమండ్రు చిన్న చిన్న అక్షరాలే ప్రయత్నిస్తారు అదేవిధంగా సముద్రంలో దేవుణ్ణి చూస్తే ముందు పెద్ద అక్షరాలను నేర్చుకున్నట్టుగా నీటి బిందువులో దేవుణ్ణి చూడడం తర్వాత వస్తుంది ముందు సముద్రంలో దేవుణ్ణి చూడడం నేర్చుకోవాలి మనుషులు ఎలా ఉంటారంటే దేవుడు వైకుంఠంలో తప్ప ఇంక ఈ చుట్టుముట్టు ఎక్కడా లేదని ఒక నిశ్చయంలో ఉంటారు వాడికి నీటి బిందువు చూపించి దీంట్లో దేవుడు ఉన్నటా అంటే వేళాగోళం చేస్తున్నాడు ఇని అనుకుంటాడు పరిహాసం చేస్తున్నాడు అనుకుంటాడు అందు గురించి వాడికి ఏం చేస్తారంటే పిల్లవాడికి పెద్ద అక్షరాలు కాటికాయంత అక్షరాలు రాయించినట్టుగా రే తమ్ముడు చూడు వైకుంఠంలో ఉన్నాడు సరే అది నాకు అక్షర్లా వైకుంఠంలో ఉన్నాడు సరే ఈ సముద్ర రూపంగా ఉన్నాడు ఈశ్వరుడు అని ముందు అది నేర్పితే ఆ తర్వాత నీటి బిందువు యందు కూడా సింధువు గలవని తర్వాత ముందు పెద్ద అక్షరాలు తర్వాత చిన్న అక్షరాలు ఇది ఒక పద్ధతి అది విభూతి అంటే అది తత్వము విభూతి ఇంకొకటి ఇప్పుడు ముందు పిల్లలకి సింపుల్ అక్షరాలు కా ఖాగా ఘావి నేర్పుతారు ఆ తర్వాత పిల్లలకి సంయుక్తాక్షరాలు నేర్పుతారు మొట్టమొదట సంయుక్తాక్షరాలు నేర్పరు ముందు కా నేర్పుతారు ప్రారంభంలో క్యా నేర్పరు కా నేర్పుతారు కా బాగా నేర్చుకున్న తర్వాత యా కూడా వచ్చిన తర్వాత సంయుక్తాక్షరం చెప్తారు ఐక్యము అని సంయుక్తాక్షరం చెప్తారు ఆ కారణ కింద యా కారణం అలాగే ముందుగా రాముడు రాముడు అనే ఒక మానవ రూపంలో దేవుడున్నాడు కృష్ణుడు అనే ఒక మానవాకారంలో దేవుడున్నాడు భగవాన్ రముడు మహర్షి అటువంటి ఒక మహాత్ముని రూపంగా దేవుడున్నాడు అది ముందు సరళమైన స్థానాల ఎందు ఈశ్వరుని యొక్క విభూతిని దర్శించే ఉపాయాన్ని బోధిస్తారు ఎందుకంటే శ్రీరాముడు మూర్తి భవించిన ధర్మము ఆయన ఎందు దేవుడున్నాడు అని చెప్తే ఆ అనిపిస్తుంది అవుననిపిస్తుంది రావణాసురుడి హృదయంలో కూడా దేవుడున్నాడు అని చెప్తే తెలుస్తుందా తెలియదు ఎందుకని రావణాసురుడిలో ధర్మము ఉంది అధర్మము ఉంది వాడు సంగీతాక్షరణం లాంటి వాడు ధర్మం అధర్మం కలగా పొలగా అయి ఉంటుంది ఇప్పుడు గంట పూజ ఉంటాడు ఇంకో గంట పరుగులు తీస్తాడు దేని కనుక భోగాలు కనుక కాబట్టి సంయుక్తాక్షరం ప్రారంభంలో రావణాసురుడి హృదయంలో దేవుడు ఉన్నాడు అని వీడికి దేవుడి మీద భక్తి కూడా పోతుంది అవతల ఉన్న భక్తి కూడా అవతలగిపోతుంది కాబట్టి ముందు సరళమైన అక్షరాలు చెప్పి తర్వాత సంయుక్తాక్షరాలు చెప్పినట్టుగా ముందు ఈ అవతార పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో నీవు దేవుణ్ణి దర్శించు అని చెప్పి ఆ తర్వాత ఫైనల్గా ఏమని చెప్తారంటే ఈ ధర్మ అధర్మ మంచి చెడు అనే భేదాలన్నీ కూడా ప్రక్కన పెట్టి సకల ప్రాణుల ఎందు ఒకే ఈశ్వరుడు ఉన్నాడు అని తర్వాత చెప్తాడు నీ మిత్రుని ఎందు ఏ దేవుడున్నాడో నీ శత్రువులందు కూడా అదే దేవుడు ఉన్నాడో అనేది తర్వాత వస్తుంది ముందు సరళమైన క్షరాలు చెప్పి తర్వాత సంయుక్తాక్షరాలు పిల్లవాడికి చెప్పినట్టుగా కాబట్టి ఈ విధంగా తత్వం యొక్క లెవెల్ ఒక విధంగా ఉంటుంది విభూతి యొక్క లెవెల్ ఇంకో విధంగా ఉంటుంది ఆ రెండింటినీ కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది అందుకోసం భగవానుడు మొదలు పెడుతున్నాడు ఇత్య శ్రీభగవానువాచ సో ఈ కారణంగా శ్రీకృష్ణుడు చెప్పడానికి పూనుకుంటున్నాడు శ్రీ భగవాన్ ఉవాచ ఉవాచ అంటే చెప్పాను అని ప్రాస్టన్స్ కానీ మనం ఎప్పుడు ప్యాస్టన్స్గా తీసుకోకూడదు వేదమంత్రాల్లో కానీ గీతలో ఉవాచినప్పుడు కూడా భగవాన్ దగ్గర సంజయ్ ఉవాచ ప్యాస్టన్సే అది గతకాలమా హిస్టారికల్ కదా అది శ్రీకృష్ణుడు దగ్గరకు వచ్చేప్పటికి మటుకు ఆయన చెప్పిన వాక్యములు అదేదో ఐదు ఏళ్ల క్రితం ఎవరిలో పెద్ద ఇంకొకడికి ఎవరికో చెప్పాడు అన్నట్టుగా ఉండకూడదు అవి సర్వకాలములకు సర్వ దేశములకు సర్వ మానవాళికి చెందిన వచనములు కాబట్టి ఉవాచ అనే ప్యాస్టన్స్ ఏదైతే ఉందో అది అవివక్షితము అంటే దాని ఎందు భూతకాల లక్షణము దాని ఎందుకు తాత్పర్యము లేదు భగవాను యొక్క ఉపదేశము ఈ విధముగా ఉన్నది అనే అభిప్రాయం అంతేగాని అక్కడ భూతకాలం వివక్ష లేదు భూతకాలాన్ని చెప్పడం ముందు తాత్పర్యము లేదు ఇంకా అలాగా అన్నాం అలవాటు శ్రీ భగవానుగా చన్నప్పుడల్లా ఈ మాట ఒకసారి అంటూ ఉంటే కొత్త వాళ్ళకి దాంతో ఉండే సత్వం తెలుస్తుందని చెప్పాను శ్లోకం ఒకసారి మహాభా మహాబాహో శృణు మే పరమం వచేహం ప్రీయమాణయా వక్ష్యామి హితకామ్యయా ముందు శ్లోకం చూడగానే సంబోధనని పట్టుకోవాలి హే మహాబాహు ఓ గొప్ప బాహువులు గలవాడా అని సంబోధన అంటే దేహ బలం ఉన్నది బుద్ధి బలం కూడా దానికి తగ్గట్టుగా ఉంటే బాగుంటుంది అని ఒక అభిప్రాయం కావచ్చు లేకపోతే ఇంతటి గొప్ప పరాక్రమశాలివి కదా గొప్ప సమర్థవంతములైన బాహువులు గలవాడవు కదా నీవేమో నీ కర్తవ్యమైనటువంటి యుద్ధకర్మను చేయడం మానేసి పలాయం చిట్టగిస్తానంటావేమయ్యా చాలా ఉండటవుగా ఉండే ఈ సందర్భం అనే అభిప్రాయం కావచ్చు లేకపోతే దేహాన్ని బాగానే పెంచావు కానీ బుద్ధిని కూడా కొంత సునిశ్చితం చేసి ఉపాయం చూడు అని సూచన కావచ్చు లేకపోతే చాలా గొప్ప బాహువులు గలవాడు అంటే గొప్ప బలము శక్తి గలవాడు అని సో ఆ విధంగా సంబోధించి హే మహాబాహో వినుము సుగుము అంటే విను నేను చెప్తున్నాను విను మే అంటే నేను చెప్తున్నాను నా యొక్క వచ మాటను వినుము నా మాటను వినుము ఆయన వింటూనే ఉన్నాడు కదా వింటూనే ఉన్నాడు కదా ఇప్పుడు మీతో మీరు అందరూ ఇక్కడ కూర్చొని నా కేసు చూస్తూ వింటూ ఉంటే అయ్యా నేను మళ్ళీ ఇంకో విషయం మీకు చెప్తున్నాను జాగ్రత్తగా వినండి అన్నాను అనుకోండి దాని అర్థం ఏమిటి మీలో ఒక టైన్లోకి ఏమయ్య మాట్లాడతావు వింటున్నాం కదా మళ్ళీ వినండి అంటాం ఏమిటి అన్న మీద మీరు కూకలేశారనుకోండి అప్పుడు నేను ఏమైపోవాలి దాని అభిప్రాయం ఏమిటంటే అయ్యా మీరు మనస్సు ఏకాగ్రం చేయండి అని అభిప్రాయం వింటున్న వాళ్ళని విను అండవు ఎందుకంటే నీవు సావధానంగా విను ఎందుకంటే కొంతమంది వింటూ కొంత తినికి అవకాశం ఉంటుంది కొంతమంది వింటూ వింటూ మనస్సేట పోయి ఉంటుంది అలాగంటే సందర్భాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని నువ్వు సావధానంగా ఉండు అని హెచ్చరిక చేయటమే షురుము తర్వాత నా మాటని విను నే వచురుము నా మాటను విను ఎందుకు వినాలి నా మాటను ఎందుకు వినాలి ఎందుకు వినాలి అంటే పరమం వచ నేను నీకు చాలా గొప్ప వచనము అని చెప్తున్నాను ఏదోలాగా పిచ్చిల్లో పిచ్చి ఏవో కబూర్లు చెప్తే ఏమి వింటారు ఎంతసేపు వింటారు ఇసు చేయదు మీరు చెప్పి వచనం ఎలా ఉండాలంటే తూచి తూచి తూకమే బంగారం తూచిస్తారు బంగారం షాపుకి వెళ్ళి బంగారం అడిగారు రెండు తొలగి బంగారం అడిగానే అంటే తొలగింతా ఐదు పదివేలు అక్కడ పెట్టి రెండు తొలగి బంగారం అడిగి కంగారు అంటే సరే పట్టుకెళ్ళండి ఓ పావుకులో ఓ పావు తులం ఇంట్లో తూకా ఉంది పట్టుకెళ్ళండి అంటే ఇస్తాడు అలాగా ఎవరు తూకం వేస్తాడు రెండు తులాలని ఆ తూకం వేసేప్పుడు గాలి తగిలి ఈ సిగ్నల్ పైకి కిందకి వెళ్లకుండా ఉండటం కోసం చుట్టూ గ్లాస్ కవర్ కూడా ఉంటుంది పెట్టేలాగా దాని లోపల తూకం వేస్తాయి ఉన్నవా కొంచెం కిందకు వెళితేనే ఉంది ఒకేసారి కిందకు వెళ్తే నష్టమే వచ్చింది ఎలా పారాయి అంటే పారాయదు అది తీసి దాన్ని చిన్న ముక్క కట్ చేసి మండి పెడతాడు ఎందుకంటే ఇవ్వడు ఎక్కువ ఇవ్వడు రెండు తులాలంటే ఖచ్చితంగా రెండు తులాలే ఇస్తాడు ఓ పిసర్ కూడా ఎక్కువ ఇవ్వడు బంగారం ఎందుకని విలువైంది కనుక మీకు ఈ రహస్యం మీకు తెలుసా బంగారము విలువైనది వాక్కు వాక్కుని వినియోగించకూడదు మాట్లాడకూడదు అసలు మౌనంగా ఉండిపోవాలి ఇంకా మాట్లాడితే మటుకు అది చాలా విలువైన మాటను అవ్వాలి ప్రకృష్ణ పరమం వచలా ఉండాలి సో అటువంటి చాలా విలువైన మాటని మాట్లాడాలి ఎప్పుడు కూడా మనం ఏదైనా ఒక మాట మాట్లాడుతున్నామంటే ఆ మాట మాట్ మాట ఎందు ఎదుటివాడి హితమైనా ఉండాలి సమాజం యొక్క శ్రేయస్సైనా ఉండాలి అప్పుడే మాట్లాడాలి లేకపోతే ఒకప్పుడు తన యొక్క హితము కొరకు కూడా మాట్లాడిన తప్పు లేదు అది అధమపక్షం ఉత్తమ పక్షం ఏమిటంటే ఎదుటివాడి హితాయా మీరు భగవద్గీత క్లాసుకి నేను రావాలనుకుంటున్నాను క్లాసు ఎప్పుడు ఆరంభమైనప్పుడు తెలుపులు చేయండి అని మీరు చెప్పారండి రేపు ఆరంభమవుతోంది మీరు తప్పకు దయచేయండి అని ఫోన్ చేసి చెప్పారు అనుకోండి అది పరమం వచ అందుకోసం మీరు ఫోన్ చేసి చెప్పచ్చు ఎందుకంటే అలా చెప్పడంలో వారి యొక్క హితము మీరు కోరుతున్నారు కనుక అలా చెప్పచ్చు ఏమున్నాయి రేపు భగవద్గీత క్లాసు మొదలవుతోంది మీరు ఆ క్లాసు కావాలని ఒకసారి నాతో అన్నారు కనుక చెప్తున్నాను అని చెప్పచ్చు అటువంటి వచనము పరమం వచ సపోజ్ ఆయన క్లాసుకు వస్తా ఆయనకి తెలుసు ఆయన నేను నా సందర్భాన్ని బట్టి చేస్తాను అని అన్నారు మొదలవుతోందని తెలుసు ఇంక ఇప్పుడు మీరు చెప్పక్కర్లేదు ఇంకెందుకు చెప్పడం ఆయనకి తెలుసు కదా ఓన్లీ ఒకసారి గుర్తు చేద్దాం సెల్ ఫోన్ ఉంది కదా అలా ఉండకూడదు ఇంకా మళ్ళీ చెప్పకూడదు ఒకవేళ ఇలా చెప్పొచ్చు ఏమండవే మీరు క్లాసుకు వస్తున్నారు అనుకుంటాను భగవద్గీత క్లాసుకు వస్తున్నారంటే వస్తున్నాను వచ్చేప్పుడు ఇలా మా రూమ్ మీదుగా వస్తారా మీ రూమ్ మీదగానే వద్దాం అనుకుంటున్నానండి అయితే ఒక కప్పు కాఫీ శ్లాస్కులో పట్టుకుండా అడుగుతారా అని కూడా అడగచ్చు ఎందుకంటే ఇంకా తానికి అది అవసరం కనుక దానికోసం ఫోన్ చేస్తే కూడా తప్పు లేదు అంతే అంతే తప్ప ఎదటివాడి హితమైనా సమాజ శ్రేయస్థైనా ఉండాలి లేదా తన యొక్క సరే పర్వాలేదు ఎందుకంటే బ్రతకాలి కాబట్టి తన హితము కొరకైనా సరే మాట్లాడవచ్చు ఈ మూడు లేకుండా మాట్లాడుకోవద్దు మీరు ట్రై చేసుకోండి నేను ప్రయత్నిస్తూ ఉంటా మేము మాట్లాడినా ఎదుటివాడు ప్రశ్న అడిగితే సమాధానం చెప్పడం కోసం మాట్లాడతాం ఇందుకోసం ఎదుటివాడి హితమును కోరి సపోజ్ ఆ ప్రశ్నకి సమాధానం చెప్పేది ఏమి లేదనుకోండి మాట్లాడాల్సిందే నాకు అమెరికా నుంచి అవ్వడం ఫోన్ చేశాను ఫోన్ చేసి ఒక తలాతోకాలైన ప్రశ్న వేశాడు ప్రశ్న వేస్తే నేనేం మాట్లాడలే మాట్లాడిపోతే ఆయన ఫోన్ కట్టైపోయిందనుకున్నాడు సమితి లైన్ మీద ఉన్నారా మూసేశారా అయితే కట్టైపోయిందా అని అడిగాడు ఉన్నాను నా ప్రశ్న మీకు వినపడింది నా వినబడింది మరి సమాధానం చెప్పండి నేను మళ్ళీ ఏం మాట్లాడలేదు మౌనంగా ఉండిపోయాను అంటే అప్పుడు సమాధానం మీరు చెప్పాలని అనుకోవటం లేదా ఏమి అని అడిగాడు సరైతే మరి ఉంటానన్నాడు ఓం అన్నాను అంటే రెండు ఊలు ఒక ఓం తోటే టాపిక్ ఎందుకంటే మాట్లాడుకోకూడదు యూ షుడ్ నాట్ కాదు ఎనివే సందర్భం వచ్చింది కనుక చెప్తాను శ్రీకృష్ణుడు మాట్లాడ్డాయన ఆయన రథం మీద కూర్చుని తోలుతూ ఉంటాడు అంటే గుర్రాల సంగతి చూసుకుంటాడు రథాన్ని కలిగించి అన్ని పెట్టుకుంటాడు దానికి కావాల్సింది చూసి మాట్లాడ్డా ఆయన మాట్లాడేదంటే అది చాలా విలువైన మాట అవుతుంది బంగారపు వ్యాపారి చూచేదంటే తూకం వేసేదంటే ధర్మకాంతాలు తూకం వేసేదంటే ఏమిటి తూకం వేస్తున్నాడు బంగారం తూపం వేస్తున్నాడు అంతేగాని ఏదో రాళ్ళ ముక్కలో లేకపోతే ఏదో చెత్త తాయితాయి ఏదో తూకం వేస్తున్నాడు అనుకున్నారు ధర్మకాంత ఓపెన్ చేసి తూకం వేసేటంటే అది బంగారం ఓపెన్ అలాగే నోరు వ్యక్తి మాట్లాడితే అది చాలా విలువైన మాట పరమం వ చవంటి చాలా విలువైన మాట మీకు చెప్పబోతున్నాను ఏమిటి పరమం అంటే సకల ధర్మముల నిర్ణయమే భగవద్గీత లోకంలో అనేక ధర్మాలు ఉన్నాయి కొంతమంది పూజలు అంటారు కొంతమంది దేవాలయాలు అంటారు కొంతమంది తీర్థయాత్రలు దానాలు ధర్మాలు కర్మలు యజ్ఞాలు యాగాలు తపస్సులు ఉపాసనలు మంత్రాలు తంత్రాలు యంత్రాలు జంత్రాలు ఎన్నెన్నో ఉన్నాయి లోకంలో ఎన్నున్నాయో చెప్పడం కూడా కష్టం ఇవన్నీ కూడా ధర్మము అనే పేరుతోటి చలామణి అవుతూ ఉంటాయి అవి ఆ విధంగానే లోకంలో జనుల చేత ఉంటాయి ఈ ఇటువంటి లెక్కకు మించిన సకల ధర్మముల నిర్ణయము కావాలంటే అది భగవద్గీతలో మీకు లభిస్తుంది అది పరమం వచీత పట్టుకుంటే గీత మారిపోతుందంటారు గీత పట్టుకుంటే గీత మారిపోతుంది అని అంటారు సో కనుక అటువంటి సర్వశ్రేష్టమైన వచనాన్ని నీకు చెప్పబోతున్నాను కాబట్టి కొంచెం మనస్సుని పెట్టి వినవలసినది అని హెచ్చరిక చేస్తున్నాడు ఎత్ వచే అహం ప్రీయమాణాయ వక్ష్యామి ఇప్పుడు ఇది కూడా చాలా ముఖ్యం ఇప్పుడు అపృష్ట అపృష్టం న్రూయాత్ క్యచిత్ న్రూయాత్ అన్యాయేనా పృచ్చత అని మనోమను స్మృతికార్థి చెప్పినాడు అడగకుండా చెప్పకూడదు అడగకుండా చెప్పకూడదు ఇప్పుడు ఎవడైనా ఫ్రెండ్ వచ్చాడనుకోండి ఓ ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చారు నా దగ్గరికి దాని కాసేపు మాట్లాడారు నేను అన్నిటికీ తలకాయ ఊపుతున్నాను వాళ్ళు అడిగిన మిత్రులు కదా ఎప్పటి నుంచో తెలుసున్న మిత్రులు వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటికీ నేనేదో చెప్తున్నాను కానీ నా ప్రధాన పాత్ర వినడమే వాళ్ళు చెప్పినంతా వినడం వెళ్ళిన తర్వాత అయ్యా మీరు ఏమీ చెప్పట్లేదు మీరు వింటూనే ఉన్నారని గంట తర్వాత తోచింది వాళ్ళకి మీరేమీ చెప్పట్లేదు వింటున్నాడని తోచి మీరు ఏదైనా చెప్పండి అంటే నేనున్నాను ఏం చెప్పమంటారు అన్నాను అంటే చూడండి మీరు వేదాంతం కదా వేదాంతం యొక్క సారం చెప్పండి అంటే నేనున్నాను వేదాంత సారమని అలాగా నేను ఎలా చెప్పగలుగుతాను మీరు రోజు క్లాసుకు వస్తుంటే ఒక యాంబియాన్స్ నిర్మాణం అవుతుంది దాని మీద బెస్ అయి నేను ఏదైనా చెప్పగలుగుతాను కాబట్టి వేదాంత సారం చెప్పండి అంటే అదే ఒక పుస్తకం అవుతున్నాయా కాబట్టి అది చెప్పడానికి అనుకూలం కుదరదు సరే అయితే మాకు మీరు ఏదైనా ఉపదేశం చెప్పండి అని అడిగారు ఓకే కంట దిప్పాం మీకు జీవితంలో ఎప్పుడు దుఃఖం అనిపించినా దెంగనిపించినా భయమనిపించినా కళ్ళు మూసుకుని హృదయంలో ఈశ్వరుణ్ణి భావన చేసి రామనామాన్ని తెప్పించు అని చెప్పాడు ఉపదేశం ఉపదేశించే కొమ్మని అడిగాడు కాబట్టి అలా దాటిపోతూ ఆయన వచ్చేసి ఉపదేశించేమంటే చేయడం అని అలా అనుకుంటో ఒకటి చెప్పు పంపిస్తే వారికి అది ఉపయోగించవచ్చు నేను ఎవరినో మన వైపు లోతుకుండాలి అని ఇంత మాత్రం నేను చెప్పాను కాబట్టి అడగకుండా చెప్పకూడదు నా పృష్ట కస్యచిద్ ఇప్పుడు దొరికిందా నాకు ఆలోచన అడగకుండా చెప్పకూడదు అడిగితేనే చెప్పాలి అన్యాయేనాపి పృచ్త అన్యాయంగా అడుగుతాడు న్యాయం అంటొక పద్ధతిగా అడగడు ఓ పద్ధతి లేకుండా అడుగుతాడు పాఠం చెప్పేసి వెళ్ళిపోతుంటే గేటి దగ్గర స్వామికి ఆత్మంటే ఏమిటో అడుగుతాడు నేను పాఠం లేడికి లేచిందే పరుగు అన్న సామెతో ఒకటి ఉంది ఆ రకంగా ఇంకా పాఠం అయిందంటే బరువు తీసుకు ప్రారంభిస్తాను నేను వెళ్ళి ఎక్కడో భిక్షాది చేయాల్సి ఉంటుంది నేనేమి సాయంకాలం స్నాక్స్ తిన్నాం నాకు ఇంకా భిక్ష ఉంటుంది దృష్టి భిక్షను ఆ బ్యాగ్లో ఉంది అది హెవీగా ఉంది అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిపోతే బరువు తగ్గిపోతుంది ఆ హడావిల్లో కొట్టారు లేదు అప్పుడు ఆత్మ అంటే ఏమిటంటే ఆత్మ అంటే మీ మేనత్వ కొడుకేనాయా వెళ్ళిదా అని చెప్పాను కాబట్టి అన్యాయైన పృక్షత పద్ధతి లేకుండా అడిగితే చెప్పకూడదు కానీ ప్రీతిగా అడిగితే ప్రేమతో అడిగితే లేదా చెప్పింది ప్రేమతో వింటూ ఉంటే చెప్పడం మానసం చెప్పింది ప్రేమతో వింటూ ఉండాలి అని చెప్పినే గంటన్నదే చెప్తాను అందుకంటే ఎక్కువ చెప్పండి ఎందుకని ఇంకా విసుగు ప్రారంభం అవుతుంది విని వాళ్ళలో అందుకని చెప్పండి రెండు గంటలు చెప్పేయండి స్వామీజీ అన్నో ంటన్నరే ఎక్కువ చేసి చెప్తేనే గంట కనుక ప్రీతి వినేవాడికి ప్రీతి ఉండాలి ప్రీతి లేకుండగా అసలు చెప్పనే కాదు అర్జునుడు చాలా ప్రేమతో వింటున్నాడు ఆయన ఆయన అంటున్నాడు నువ్వు ప్రేమగా వింటున్నావా ఎత్తే ప్రియమానాయా ముఖం చూస్తే తెలిసిపోతుంది ప్రేమగా వింటున్నాడు అని సో ప్రేమగా వింటూ ఉంటే చెప్పాలి కొంతమంది అంటారు వాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు సమయం మీరు మొదలు పెట్టండి అంటారు ఎదుటి మొదలు పెట్టడం మొదలు పెట్టేది ఏముండదు వాళ్ళు కబుర్లు చెప్పుకుంటుంటే నేను ఎలా మొదలు పెడతాను కాదు మీరు మొదలు పెడితే కానీ వాళ్ళు కబుర్లు చెప్పుకోవడం ఆపరు నో ఇఫ్ యూ డోంట్ స్టాప్ డిస్క్రైన్ అ సెక్షన్ ఇట్ డజన్ వర్క్ లైక్ దాట్ వాళ్ళు కబుర్లు చెప్పుకోవడం మానేసు శ్రద్ధ కలవారై ఇటువైపు పిన్డ్రాప్ సైలెన్స్ తోటి వినిపక్షంలో చెప్తారు అది వాళ్ళకి అంగీకారం కాదు లేదా పరిస్థితుల్లో అది వాళ్ళకి అనుకూలం కాదు మీ స్థానంలో మీరు ఉండండి నా దారి లేకపోతారు అంతేగాని అలా ప్రవేశించేసి జబర్దస్తిగా చెప్పడం అన్నది ఉండదు అలా శాస్త్రం అలాగే చెప్పాలి లేకపోతే వర్కౌట్ కాదది ఎలాగోది దీంట్లో ఇది అహంకారానికి సంబంధించిన విషయం కాదు ఇది ఆ శ్రవణము ఎలాగ జరగాలి అనే బేసిక్ ప్రిన్సిపుల్స్కి సంబంధించిన విషయం అల్లా శ్రవణం చేస్తేనే అల్లా ప్రవచనం చెప్తేనే అది వర్కౌట్ అవుతుంది లేకపోతే అది వర్కౌట్ కాదు నేను గంటన్నర పాదం చెప్తానండి నాకు శ్రమను పెంచదు ఉత్సాహంగా నా దారి వెళ్తా ఈ టీవీ వాళ్ళు వస్తారు వారు అడగని మంది వస్తారు వచ్చి ఆ లైట్లు పెట్టేసి మీ ముఖం నిండా లైట్ టెరిఫిక్ అమౌంట్ ఆఫ్ లైట్ మీ ముఖం మీద వేసేస్తారు ఉండంత చెమట పట్టేస్తూ ఉంటుంది వేడికి కళ్ళు చెదిరిపోతూ ఉంటారు ఆ లైట్ కాంతికి కళ్ళు జిగేలు ఉంటూ ఉంటాయి చెప్పండి సార్ అంటాడు చెప్పండి సార్ అని వాడు కెమెరా ఆన్ చేసి వాడు పైకి కిందకి చూస్తూ ఉంటాడు మనం చెప్పింది వాడు ఏంట వాడు అక్కడ మనం ఏం చెప్తున్నాం మనం ఎదుర్కొన్న గోడకి చెప్పాలి వాళ్ళు నలుగురు ఉంటారు లేకపోతే మీరు నలుగురు నా కేసు చూస్తూ లే అంటే ఇదంతా మాకు ఎందుకు సార్ అంటే వాళ్ళు ఏం చేస్తారంటే నా వెనకాలేమున్నాయని చూస్తూ ఉంటారు అంటే నా వెనకాల పుస్తకాలు ఏవో ఉన్నాయి అవి ఏమైనా మనకు ఉపయోగపడతాయా నా టైటిల్స్ చూస్తూ ఉంటాయి లేదా నా వెనకాల ఏవో సంచీలు ఉన్నాయి ఆ సంచీలో ఓ సంచీ మనకు ఏమైనా ఉపయోగపడుతుందా అని చూస్తూ ఉంటాను లేకపోతే పళ్ళు ఉన్నాయి కదా ఈ పళ్ళు అలా అన్నీ అలా తిట్టుకున్నాడుగా మనకు ఎవరైనా ఇస్తాడేమో అవి చూస్తాడు తప్ప నా మీరు మీరు కెమెరాకే చూడండి ఏంటో అన్న నాకు అప్పుడప్పుడు సూచన కెమెరాకే చూడండి ట్వంటీ మినిట్స్ అయ్యేప్పటికీ యూ బిలీవ్ నాకు ఎంత అలసట వచ్చేస్తుందంటే వెళ్ళి ఇదంతా బంధు పెట్టి పడుతూ నిద్రపోవాలనిపిస్తుంది అలసట వస్తుంది ఎంత స్ట్రెస్ వచ్చేస్తుందంటే వైఎం ఐ డూయింగ్ ఆల్దిస్ అని అనిపిస్తుంది ఏ ట్వంటీ మినిట్స్ అది ట్వంటీ మినిట్స్ సేషుకుంటాడు ఎందుకంటే ఇంకో టెన్ మినిట్స్ కమర్షియల్స్ మధ్యలో పెట్టుకుంటాం ట్వంటీ మినిట్స్ అయిన వెంటనే ఆత్మ అంటాడు అది వాడి ఆత్మను వెంటనే అమ్మయ్యా అని ఆ వాక్యం పూర్తి చేసి దండం పెట్టి అప్పుడు లేచి వెళ్ళి ఇంకొకప్పుడు తీట అడితే కానీ మళ్ళీ ఇంకో సెషన్ చేయలేము అని తలసటొచ్చేస్తుంది ఎందుకంటే ఎనీ వాళ్ళు లేడు అక్కడ ఎనీ వాళ్ళు ఉండాలి వాడికి ప్రీతి ఉండాలి వాడి ముఖంలో ఒక శోభా కళ ఉండాలి అప్పుడు కానీ మీకు అసలు ఆ ఎఫర్ట్ రాదు అసలు కనుక ఈ టీవీల్లో ప్రోగ్రాముల్లో పాఠం ఎప్పుడవు చూసారైంది అంత కఠినమైన పరిశ్రమ అదే కానీ ఇంకొకటి నా అనుభవంలా ఉంది ఎనీవే స్వప్రియమాణాయ పే హే అర్జున నువ్వు చాలా ప్రేమతో వెళ్తున్నావు అందుకోసం నీకు చెప్తున్నాను శృణు విను విను జాగ్రత్తగా విను ఎందుకో తెలుసిన ఇది విచార మార్గము జ్ఞాన మార్గం ఇది చెప్తున్నది జ్ఞాన మార్గం ఇది ఆత్మ విచారానికి సంబంధించిన సమాచారం ఇవి కథలు కావు లేకపోతే తలా కోక లేని కబుర్లు కావు లేకపోతే పాటలు పాడటం కాదు ఎందుకంటే పాటలో దాంట్లో సాహిత్యంలో ఏమింది అనే సంగతి పాడేవాడికి అక్కర్లేదు వినేవాడికి అక్కర్లేదు ఎంతసేపు మెలోడీ మీద దృష్టి మెలోడీ మేము యూనివర్సిటీలో ఉన్నప్పుడు పాట వింటూ ఉండేవాడు అది ఫ్రెంచి పాట ఫ్రెంచి లాంగ్వేజ్లో ఉండే పాట క్యూన్ మహాందంగా ఉంటుంది అందుకోసం వినేవాడు ఎ ఒక అతను అడిగాడు ఏ నువ్వు ఇంతకాలం నుంచి వింటున్నావు కదా ఆ పాట అప్పుడప్పుడు వీ యూస్ టు హమ్ ఇట్ ఆల్సో డే జాబ్ ఉంటే ఏదో పాట ఉండదు నేను కూడా అంటూ ఉన్నా ఒక అడిగాడు నన్ను ఎలా పాట నువ్వు అంటున్నావు నీకు అదాని అర్థం ఏంటో తెలుస్తున్నానండి అడిగితే నేను చాలా నాకు నెత్తి మీద కొట్టినట్టే మరి ఎందుకు పాడుతున్నావు రాను అండి నీకు తెలియదు అర్థం తెలియని భాష కూడా నీకు తెలీదు అర్థం తెలియదు మనం ఎందుకు పడుతున్నట్టే అంటే నేను చెప్పాను ఎస్ ఐ గాట్ ఎస్ కాబట్టి ఇది విచార మార్గం ఇది జ్ఞాన మార్గం దీనికి అవలోకగా అలాగా ఫులాసాగా వినేది కాదు ఇది చాలా సావధానంగా ఇక్కడ ఈ విచార మార్గంలో వివేకానికి చాలా ఎక్కువ ప్రాముఖ్యం ఉంటుంది వివేకము అంటే మంచి చెడు ఇది మంచి ఇది చెడు ఇది సత్యము ఇది అసత్యము ఇది గింజ ఇది కొల్లు ఈయపు గింజ ఇది ఇది కొల్లు ఇది ఆ తేడాని సుస్పష్టంగా తెలియట దానిని వివేకము అంటారు కాబట్టి వివేకానికి సంబంధించినటువంటి సమాచారం ఇది భగవద్గీత వేదాంతం అంటే అలా కాబట్టి చాలా సావధానంగా చాలా శ్రద్ధగా ప్రేమగా సూక్ష్మమైన బుద్ధితోటి వినాల్సి ఉంటుంది కనుక శృణు అని హెచ్చరిక చేశాడు ఎనివే స్వప్రియమానాయ మహ్యామి చెప్తాను ఎందుకు చెప్తాను ఏమిటి ప్రియ చెప్తే ఏమిటి లాభము హిత కామ్యయ ఇవ్వు నేను మనం చేశాను నాకు నీకు చెప్పుట ఎందుగల కోరిక కామ్య అంటే కోరిక కోరిక ఏమిటంటే నీకు హితమును చేయుట అది కోరిక నీకు హితమును కలిగించుట హితము ప్రియము ఈ రెండు పదాలు మీరు వినుంటారు హితము ప్రియము హితము అంటే మంచిని చేసేది ప్రియము అంటే తత్కాలమునందు ప్రీతిని కలిగించేది ఇప్పుడు ఒకతను డైబెటీస్ తోటి బాధపడుతున్నాడు అనుకోండి అతనికి మీరు చక్కటి రస్ మంచి రుచికరమైన రస్ మలాయ్ అది కప్పులో వేసి దాని నిండా ఆ రసాన్ని కూడా వేసి ఇచ్చారనుకోండి అతను ఎంతో ప్రీతి కలుగుతుంది అతనికి ఎందుకంటే ఇంటి దగ్గర అతనికి స్వీట్లు పెట్టకుండా తొక్కు పెట్టారు ఇది మహానందంగా తీసుకుని వచ్చింటాడు కానీ అది అతని ఆరోగ్యానికి చాలా హానిని కలగజేస్తుంది కాబట్టి ఏది ప్రీతికరమో అది హితము కానక్కర్లేదు జనరల్గా ఏది హితమో అది ప్రీతికరం కాకపోవచ్చు